శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ స్మాచార్యపే గురుపరా ఓం భద్రం కళేభిష్ నయా భద్రం పశ్యే నాక్షజ్రాయోజ్రవా స్నూష విశ్వేదాస్తినస్కాక్షో అనిష్టమే స్వస్తి నోస్పతి ఓం శాంతి శాంతి శాంతి అంతఃస్థాత్తు భేదా తస్మాజ్జాగరి స్మృతం యథా తప్ప హేతు సంవృత భిదే భేదా అంటే భిన్న ప్రతీయమానా పదార్థానర్థం భేదానాం అనే పదానికి భేదములు అని కాదు భిన్న భిన్నములుగా భాషించే పదార్థములు సో ఈ అన్వయం గురించి చెప్తూ ఉన్నాను భేదానాం అంతఃస్థానా సో యథాతత్ర జాగరితే స్మృతం ఏ విధంగా అయితే స్వప్నంలో భిన్న భిన్నములుగా భాషించే పదార్థములన్నీ కూడా మిత్యో స్వప్న ప్రపంచము స్వప్న ద్రష్టతో సహా స్వప్న పురుషునితో సహా స్వప్న ప్రపంచమంతా కూడా మిత్య స్వప్న ద్రష్ట అంటే స్వప్న పురుషుడని స్వప్న పురుషులతో సహా దృక్ కాదు సో స్వప్న పురుషునితో సహా స్వప్న ప్రపంచమంతా కూడా ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఏదైతే కలదో అదంతా కూడా మిథ్యా ఎలాగైతే స్వప్నంలో మిథ్యయో యథాతత్ర జాగరితే తథా స్మృతం జాగ్రత్త అవస్థ ముందు కూడా ఈ భేదములన్నీ అంటే భిన్నములుగా భాషించేటువంటి పదార్థములన్నీ కూడా బాహ్య ఆధ్యాత్మిక దట్ ఈస్ ది భేద సో భిన్నములు అంటే భిన్నాలు భేదంలో కూడా రెండు రకాలు లోపల ఉండేది ఆధ్యాత్మికం బయట ఉండేది భౌతిక బాహ్యము అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ కూడా మళ్ళీ మెనీ వెరైటీ సో ఈ భేదములన్నీ కూడా బయట ఉన్నట్టుగా కనపడతాయి తెప్పిస్తే వాస్తవంలో లోపలే ఉన్నాయి ఇప్పుడు ఒకటి మీరు ఆలోచించాల్సింది ఎప్పటికీ ఆలోచించాల్సింది ఏంటంటే బయట ఉన్నాయి అంటే దేనికి బయట ఉన్నాయి ఇప్పుడు కారు బయట ఉందంటే దేనికి బయట ఉంది కాంపౌండ్ వాళ్ళకి బయట ఉంది కారు లోపల ఉంది అంటే కాంపౌండ్ వాళ్ళు లోపల ఉంది అని అర్థం సపోజ్ కాంపౌండ్ వాళ్ళు లేదనుకోండి అప్పుడు కారు బయట ఉందంటే అర్థం ఏంటి ఇంటికి బయట ఉంది అని కారు లోపల ఉంది అంటే ఇంటికి లోపల అది సందర్భం కాదు కానీ ఏ ఏ రకంగానైనా కూడా కారు ఆకాశానికి బయట ఉందా లేదు అదేవిధంగా ఇప్పుడు స్వప్న ప్రపంచాన్ని మీరు చూశారు మీరు చూసిన స్వప్న ప్రపంచము చిత్తాకాశంలో ఉందా చిత్తాకాశానికి బయట ఉందా చిత్తాకాశంలోనే ఉంది చిత్తము అనే ఆకాశంలోనే ఉంది చిత్త స్పేస్ ఆఫ్ మైండ్ మైండ్ ఒక స్పేస్గా మనం భావన చేస్తున్నాం కాబట్టి చిత్తాకాశంలోనే ఈ స్వప్న ప్రపంచం అంతా ఉన్నది జాగ్రత్త ప్రపంచం చిత్తాకాశంలోనే ఉందా చిత్తాకాశానికి బయట ఉందా చిత్తాకాశంలోనే ఉంది తర్వాత మరి అయితే సర్వము చిత్తాకాశంలోనే ఉన్నప్పుడు అసలు ఈ బయట లోపల అనే విభాగం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం అజ్ఞానం చేత దేహంతో మమేకమై ఉంటాం దేహమే నేను దేహం యొక్క నిడివి వైశాల్యం లేకపోతే వాల్యూమ్ ఎంతుంటే దేహం యొక్క ఘన పరిమాణం నేను అంత నేనే దేహము అని దేహంతో ఆత్మాభిమానాన్ని కలిగి ఉండడం చేత ఈ అభిమానం కూడా మనస్సులోనే ఉంటుంది ఇది అభిమానం దేహంలో ఉంటుంది అనుకున్నారు దేహం ఉన్న జానాథి దేహానికి ఏమీ తెలీదు దేహమే నేను అనే అభిమానం దేహమునందు ఉండదు దేహము లేను అనే అభిమానం అజ్ఞానం అది అది మనస్సు ముందే ఉంటుంది కాబట్టి మనస్సు ఏం చేస్తుందంటే దేహమునందు ఆత్మాభిమానాన్ని కలిగి ఉన్నది కనుక దేహానికి బయట ఉన్న వాటిని బయట ఉన్నాయి అని స్థూలంగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది మనస్సు యొక్క లక్షణం అది దేహానికి బయట ఉన్న ప్రతీది బయట ఉన్నట్టే లెక్క దేహానికి బయట అని అనుకోదు మనస్సు బయట అని అనుకుంటుంది ఒక భ్రమ కలుగుతుంది బయట ఉన్నాయని వాస్తవంలో బయట ఏమీ లేవు భేదానాం అంతఃస్థానా భేదములన్నీ కూడా మనస్సు యొక్క లోపలే ఉన్నాయి కాబట్టి మనస్సు యొక్క లోపల ఉండి మనస్సునందు ప్రకాశించే భేదములన్నీ స్వప్న ప్రపంచంలో మిథ్య అయినప్పుడు అదే అదే హేతువు చేత అదే లాజీ న్యాయాన్ని అనుసరించి మనస్సు యొక్క లోపల మాత్రమే ఉండేటువంటి జాగ్రత్త ప్రపంచ భేదములన్నీ కూడా మిథ్యా తస్మాత్ వైతుఖ్యం అయితే స్వప్నానికి జాగ్రత్తకి భేదం ఏమైనా ఉందా లేదా అంటే స్వప్నే సంవృతత్వైన భిద్యతే అని చూద్దాం భాషకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మీకు స్వప్న ప్రపంచంలో ఉండే భేదములు అదే భిన్న భిన్నములైన పదార్థములు అదా భేదమంతా కూడా మిథ్యా సంగతి మీకు ఎప్పుడు తెలిసింది జాగ్రత్త అవస్థలో ఉండి జాగ్రత్త దృష్ట్యా స్వప్న మిథ్యా అని తెలుసుకోగలిగారు అది వివేక ప్రణాళిక అలా ఉంటుంది కాబట్టి మనకి మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికీ స్వప్నం నిత్యా అని ప్రూవ్ అయిపోతుంది జాగ్రత్త అవస్థలోకి రానంత వరకు స్వప్నం కొనసాగుతున్నంత వరకు స్వప్నం ఇత్య అని తెలియదు జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికీ స్వప్నం ఇత్యని తెలుస్తుంది అదేవిధంగా జాగ్రత్త అవస్థ నిత్యా అని తెలియాలంటే ఆత్మస్వరూపం తెలిసినప్పుడు నా యొక్క యథార్థ స్వరూపము దేహము కాదు మనస్సు కాదు దేహేంద్రియ మనస్సులకు సాక్షిగా ఉండే ఆ సచిదాత్మ అది నా యొక్క యథార్థస్వరూపము అది వీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వెంటనే జాగ్రత్త అవస్థలో ఉండే భేదమంతా కూడా మిథ్యా అని వీరికి అనుభవానికి వస్తుంది కాబట్టి స్వప్నం మిత్యం తెలియాలంటే తెలివి రావాలి అలాగే జాగ్రత్త మిథ్యా తెలియాలంటే ఈ జాగ్రత్త నిద్ర నుండి వీరికి ప్రబోధము కలగాలి ఆ జ్ఞానం అనేది తెలివి కలగాలి అప్పుడు మాత్రమే జాగ్రత్త మిథ్య అనే అనుభవం కలుగుతుంది కాబట్టి అలాగే ఎందుకు చెప్తున్నామంటే జాగ్రత్త వద్దని మిథ్యాండంలో అదేదో ఒక మొండితనంతో బండగా అనుకున్న మాట కాదు చాలా యుక్తయుక్తంగా చెప్పి మాట సుమా అలాగైతే జాగ్రత్తలోకి వచ్చే స్వప్నం మిత్యని తెలిసిందో అదేవిధంగా మీకు ఆత్మస్వరూపం యొక్క అవగాహన ఏ కొంచెం కలిగినా కూడా మీకు జాగ్రత్త అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు మిథ్యా అనే దానికి ఒక నిర్వచనం ఒకటి మనం అనుకోవచ్చు ఈ సందర్భంలో వైత్యం ఆర్మిత్మం పరిస్థితి నిర్వచనం ఏమిటంటే స్వఅభావ అధికరణే భాషమానత్వం నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి వైత్యం నామ వైత్యం నామ స్వ అభావ అధికరణే సంధులు చేస్తే స్వాభావాధికరణే అని అవుతుంది స్వ అభావ అధికరణే భాషమానత్వం చాలా సరళంగా ఉంటుంది దాని డెఫినేషన్ చూసి మీరేం కంగారు పడాల్సిందేం లేదు స్వ అంటే తాను అభావ అంటే లేకపోవటం తాను లేకపోవడం తాను ఎక్కడ లేదో అక్కడ ఉన్నట్టుగా కనపడ్డం అధికరణం అంటే అస్థానం లోకస్ తాను ఏ లోకస్ నందు లేదో ఆ లోకస్లో కనపడ్డాం ఇప్పుడు పాము సర్పం మీద పాముందా లేదు ఇప్పుడు సర్పాన్ని పెనవేసుకుని పాము ఉంటే ఆ పాము భ్రాంతి కాదు అది మిథ్య కాదు అది నిజమైన పామే సర్పం మీద పడుకును అనుకోండి పాము అదే త్రా త్రాడు మీద సర్పం పడుకును అనుకోండి అదే కొంచెం మైండ్ కొంచెం క్రాగిగా ఉండి లాంగ్వేజ్ జెట్లాగ్ అయిపోవచ్చింది బట్ స్టిల్ నిన్న జెట్లాగ్ ఇవాళ కూడా జట్లాగ్ అంటే న్యాయం లేదు దాంట్లో ఎనీవే సో త్రాడు మీద సర్పం పడుక్కునుందనుకోండి అది దాన్ని రజ్జు సర్ప త్రాడు సత్యమే పాము సత్యమే కానీ త్రాడు మీద పాము లేదు అక్కడ కానీ లే ఏ త్రాడు ఎందు పాము లేదో ఆ త్రాడు ఎందుకు పాము కనపడుతుంది దాన్ని అభావ అధికరణే భాష మానత్వం ఆ త్రాడు ఆ అధికరణంలో స్వ అంటే పాము లేదు స్వ అభావ అధికరణం లేదు అక్కడ ఉన్నట్టు కనపడుతుంది అలాగే స్వప్న లేదు స్వప్న లేదు అది ఉన్నట్టు కనపడుతోంది అధికరణం ఎవరు స్వప్న ప్రపంచం ఉన్నట్టు కనపడడానికి అధికరణం త్రాడు ఉన్నట్టు త్రాడు ఉన్నట్టు కనపడడానికి అధికరణం ఎవరు పావు ఉన్నట్టు కనపడడానికి అధికరణం ఎవరు త్రాడు స్వప్న ప్రపంచం కనపడడానికి అధికరణం ఎవరు నేను మనస్సు చలనం చలనాత్మకం మన కాబట్టి నేను ఆత్మ చైతన్యం మనస్సు మనస్సు యొక్క కదలికే స్వప్నం అని పేరు కాబట్టి ఆత్మ దృక్ దృక్చైతన్యం అధికరణం అధికరణం మనస్సు కాదు అధికరణం స్థిరంగా ఉండాలి మనస్సు చలనం కదా కాబట్టి దృక్చైతన్యం సాక్షి చైతన్యం ఏది అది తా లేని స్వప్న ప్రపంచం మీరు సినిమా చూస్తూ ఆలోచించండి ఇవన్నీ లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి తెలుసుకోవాల్సిన సత్యాలు సినిమా చూస్తూ ఉంటారు ఆ సినిమా కనపడుతుంది సినిమా ఎక్కడ కనపడుతుంది తెర మీద కనపడుతుంది అని మన భ్రమ తెర మీద ఏం కనపడదు మనస్సులో దర్శనం వస్తుంది సినిమా ఇప్పుడు మీరు మీరు హీరో హీరోయిన్ చూస్తారు ఈ హీరో హీరోయిన్ ఎక్కడున్నారు తెర మీద ఉన్నారా తెర మీద లేరండి తెర మీద లేరు కదా వెళ్ళి అక్కడ పట్టుకుంటూ తెలుస్తుంది తెర మీద హీరో హీరోయిన్ లేరు తెర మీద ఉన్నట్టుగా కనపడతారు తెర మీద లేరు సో ఇప్పుడు హీరో బాగా యాక్ట్ చేశాడు అన్నప్పుడు ఆ బాగా యాక్ట్ చేసిన హీరో లేకపోతే ఆ హీరో యొక్క మంచి యాక్షను దానికి అధికరణం ఎవరు నేను నేను అధికారం నేను చూసి దృశ్యానికి అధికరణం దృక్ ఇప్పుడు ఘట దృ ఘత జ్ఞానం ఎక్కడ కలిగింది హృదయంలో కలుగుతుంది ఘటజ్ఞానం కాబట్టి ఘటజ్ఞానానికి అధికరణం ఎవరు దృక్చైతన్యం మీకు తెలిసినదంతా కూడా అధికరణం నేను అధికరణం అంటే లోకస్ కాబట్టి నా ఇందు ఆ సినిమా ప్రపంచమంతా ఉందా లేదు కానీ ఉన్నట్టు కనపడతాం కాబట్టి అది నిత్య నాలో ఆ స్వప్న ప్రపంచం అంతా ఉందా లేదు కానీ ఉన్నట్టు కనపడతాం కాబట్టి స్వప్న ప్రపంచం మిత్య కాబట్టి నేను అధికరణం ఈ కనపడే ప్రపంచానికంటే అధికరణం ఆత్మ అది మీరు గమనించాల్సింది కాబట్టి ఈ దృశ్య ప్రపంచం అంతా కూడా మృత్య మరైతే ఈ నిత్య అయిన దృశ్య ప్రపంచం దేని ఎందు భాషిస్తుందో ఆ అధికరణం ఏది అంటే దృక్చైతన్యము ఆ అధికరణము అధికరణము అంటే లోకస్ సబ్స్టాంటివ్ సబ్స్ట్రాటం సబ్స్ట్రాటం మే అధికరణము అలాగే మీకు అధికరణము అనే పదం బాగా తెలుసుండాలి వాటికి ఇవి డౌట్ ఉంటే పాముకి అధికరణం ఏమిటి త్రా అలాగే కాబట్టి స్వ అభావాధికరణే భాష మానత్వం స్వ అర్వైపథ్యం కాబట్టి స్వప్న ప్రపంచానికి అంతకీ కూడా అధికరణము దృక్చైతన్యం మాత్రమే సరిగ్గా అదే నియమం మీకు జాగ్రత్త అవస్థ కూడా వర్తిస్తుంది జాగ్రత్త మీకు అనుభవానికి వచ్చేటువంటి భేదములకు కూడా అధికరణము ఆత్మ చైతన్యం అంచేతనే దృక్ ఆ చేతన పురుషుడు లేకుండగా దృశ్యం ఎందుకంటే త్రాడు లేండే పాము ఉండదు అంటే అటువంటి పాము ఆ భ్రాంతి శుద్ధమైన పాము ఉండాలి అంటే త్రాడు ఉండాలి ఇప్పుడు త్రాడును చూసి పాముని భ్రమపడతాను తప్పిస్తే త్రాడును చూసి ఏనుగు అవడో భ్రమపడతారు ఎందుకంటే ఆ దృక్చైతన్యము అధిష్టానంలో దృక్చైతన్యంలో ఆ స్మృతి స్మృతి రూప పూర్వత్ర పరదృష్టావభాష పరత్ర పూర్వదృష్టావభాష అని అధ్యాసకి నిర్వచనం కాబట్టి మొత్తం భ్రాంతి అంతా బయట ఉండదు అంతా లోపల కలుగుతుంది ఆ లోపల కలిగేటువంటి భ్రాంతిని అంతనే ఆత్మ చైతన్యమే ప్రకాశింపజేస్తూ ఉంటుంది జ్ఞానం కలిగితే జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది భ్రాంతి కలిగితే భ్రాంతిని ప్రకాశింపజేస్తుంది మంచిది ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే స్వప్న ప్రపంచం మిథ్య ఈ స్వప్న ప్రపంచం మిథ్యాభూతమైన స్వప్న ప్రపంచానికి అధికరణం ఏమిటి సాక్షి చైతన్య చైతన్యం సాక్షి చైతన్యం ఆత్మచైతన్యం దాన్ని దృక్చైతన్యం అని కూడా అంటారు జాగ్రత్త ప్రపంచం మిథ్యా సో అదే కదా ఇప్పుడు మనం చెప్తున్నది ఈ జాగ్ర మిథ్యాభూతమైన జాగ్రత్త ప్రపంచం భాషించటానికి అధికరణం ఏమిటి అదే సాక్షి చైతన్యం కావండి నిద్రావస్థలో ఏ విధమైనటువంటి జ్ఞానము భేదజ్ఞానం లేదు ఆ భేదజ్ఞానం యొక్క అభావం మొత్తం మీరు స్వప్న ప్రపంచంలో ఎన్ని భేదాలని అనుభవానికి తెచ్చుకున్నారో జాగ్రత్త ప్రపంచంలో ఎన్ని భేదాలు అనుభవానికి వచ్చాయో ఈ మొత్తం భేదజాతం అంతా కూడా భేద సముదాయం అంతా కూడా ఆప్సెంట్ ఏమీ ఉండదు ఎప్పుడు నిద్రావస్థలో ఇప్పుడు కూడా నిద్రావస్థ నిద్రపోయినప్పుడు నాకు ఏమీ తెలియలేదు నేను హాయిగా నిద్రపోయాను అని అంటాడు ఏమీ తెలియలేదు అంటే ఏవి నథింగ్ ఐ ఐ న్యూ నథింగ్ ఏమీ తెలియలేదు అంటే ఏమిటే దేని నెగేషన్ అది అది ఒక నిషేధం కదా దేని యొక్క నిషేధము అంటే ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ నాకు తెలియలేదని కాదు మామూలుగా జాగ్రత్త అవస్థలో నాకు ఏవైతే తెలుస్తూ ఉన్నాయో అవి ఏమీ తెలియలేదు అని అర్థం వాడి జాగ్రత్త అవస్థలో వాడికి అనుభవానికి వచ్చేటువంటి భేదజాతం ఏదైతే కలదో అది ఏమీ నాకు తెలియలేదు అనే అభిప్రాయం కాబట్టి ఏమీ తెలియలేదు అనేది రిలేటివ్ సాపేక్షం అన్నీ తెలియడం ఏవైతే అన్నీ తెలుస్తున్నాయో అవి అన్నీ తెలియటలేదు అని అర్థం అందరూ వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటంటే అందరూ వెళ్ళిపోయారు క్లాస్ అయిన వెంటనే అందరూ వెళ్ళిపోయారు కాలం వేసుకోవచ్చు అంటే అందరూ వెళ్ళిపోయారంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ కాదు ఆ సందర్భంలో అక్కడ అందరు ఎవరైతే ఉన్నారో ఈ క్లాసుకు వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట వాళ్ళు ముప్పై మంది అయితే ముప్పై మంది యాభై మంది అయితే యాభై మంది అంటే అర్థం దానికి అందరూ అనేదాన్ని అలాగే సర్వము ఆబ్సెంట్ నిద్రలో సర్వము ఆబ్సెంట్ అంటే అక్కడ సర్వశుద్ధానికి అర్థం ఏంటి వీడికి మామూలుగా నిత్య అనుభవానికి వచ్చే జాగ్రత్త ప్రపంచం దాని భేదములు ఎన్ని అయితే గలవో అవన్నీ కూడా అబ్సెంట్ అని అర్థం అది సర్వశబ్దానికి అర్థం వాటెవర్ కాబట్టి ఈ సుశుక్తిలో ఈ అభావం ఏమీ లేకపోవడం ఏమీ లేవు అంటే అసలు ఒక అధికరణం ఉండి ఏమీ లేవని చెప్పాల్సి ఉంటుంది కదా ఆ టేబుల్ మీద ఏమైనా ఉన్నాయా అని అడిగారు అనుకోండి ఏమీ లేవు అంటే అర్థమైన ఏమీ లేవంటే టేబుల్ కూడా లేదని కాదు టేబుల్ ఉంది ఆ టేబుల్ మీద ఉండాల్సినవి ఏమీ లేవు అలాగే నిద్రావస్థలో కూడా ఈ సాక్షి చైతన్యము దృక్చైతన్యము ఉంటుంది కానీ దాని ఎందు ప్రకాశించేవి ఏమీ ఉండవు ఏమవుతుందంటే దీపం ఉండి కాంతి ఉండి ఆ కాంతిని రిఫ్లెక్ట్ చేసి ఏమీ లేకపోతే కాంతి లేదేమో అనిపిస్తుంది అదే మీకు నేను ఆక్యత దృష్టాంతం చెప్పాను ఆ పైకి వెళ్ళినప్పుడు సూర్యకాంతి ఉంటుంది కానీ సూర్యకాంతిలో ప్రకాశించాల్సినది ఏదీ ఉండదు దాంతోటి సూర్యకాంతి కూడా లేదేమో అనే భ్రమ కలుగుతుంది అదేవిధంగా నిద్రావస్థలో కూడా ప్రకాశించాల్సినవి తెలియాల్సినవి ఏవీ ఉండవు జాగ్రత్తలో ఉన్నట్టుగా స్వప్నంలో ఉన్నట్టుగా ఉండవు దాంతో ఈ వీటిని ప్రకాశింపజేసే దృక్చైతన్యం కూడా లేదా అని ఒక భ్రమ కలిగే అవకాశం ఉంది వాస్తవంలో ఏమీ తెలియలేదు అనే సత్యాన్ని ప్రకాశింపజేస్తూ ఆ సాక్షి చైతన్యము మీకు స్వప్న సుశుక్తి ఎందు కూడా అధిష్టానముగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుశుక్తి మూడు అవస్థలు వాటి యొక్క విశేషములు వాటి విశేషములంటే ఏమిటి స్వప్నావస్థలో భేదము అనేక భిన్న భిన్నములుగా ఉంటుంది జాగ్రత్త అవస్థ కూడా అలాగే ఉంటుంది సుశుప్తిలో ఆప్షన్స్ ఆఫ్ ఎవరిథింగ్ ఈ మూడు స్థితులు మూడు అవస్థలు కూడా దేనియందు భాషిస్తాయి ఒకే సాక్షి చైతన్యమునందు భాషిస్తాయి ఆ సాక్షి చైతన్యమే మీరు దీన్ని జాగ్రత్త మనం అప్లై చేసి చూసినట్లయితే చూసినట్లయితే ప్రపంచము యొక్క ప్రకాశానికి ప్రపంచ అభావము యొక్క ప్రకాశానికి కూడా అధిష్టానము సాక్షి చైతన్యమే మిథ్యని చెప్పడానికి ఒక కొత్త డెఫినేషన్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఎలాగ ఎలాగంటే ఇప్పుడు సర్పం చూశారు మీరు త్రాడుని చూసి సర్పం అనుకున్నారు ఆ సర్పం మిథ్య అది మిథ్య తెలుసునండి సర్పము చూడాలి మీరు సర్పము యొక్క అభావాన్ని కూడా చూడాలి అప్పుడే అది మిత్యవు అంతే కదా ముందు అక్కడ సర్పాన్ని చూడాలి సర్పాన్ని చూసి తర్వాత బ్యాటరీ లైట్ ఏదో వేసి అయ్యో సర్పం అనుకున్నామండి సర్ప సర్పం లేదండి అని సర్పము యొక్క అభావాన్ని చూడాలి మీరు సర్పాన్ని దేని ఎందుకు చూశారు రద్దునందుకు సర్పము యొక్క అభావాన్ని వేణి ఎందుకు చూశారు రజ్జువునందే అంటే అక్కడే సర్పం లేదని అంతేకాని ఊరు మొత్తం మీద సర్పం లేదని కాదు సర్పం ఇంకో చోట ఉండచ్చు ఏ రజ్జువునందు సర్పాన్ని చూశారో ఆ రజ్జువునందు సర్ప అభావాన్ని చూస్తారు అప్పుడు సర్పం మిచ్చనండి అది మిచ్చే యొక్క లక్షణం కాబట్టి స్వస్వ అభావ రెండింటికి కూడా తనకి తన యొక్క అభావానికి కూడా అది అధిష్టానంగా ఉన్నప్పుడు అది ఆ కాదు నిత్యం అవునండి ఇప్పుడు స్వప్న స్వప్నం నిత్యం ఎప్పుడైంది ఇప్పుడైందంటే స్వప్నము కనపడింది దేని ఎందు కనపడింది నా ఎందు కనపడింది స్వప్నము హుళక్తి అనే జ్ఞానము స్వప్నం యొక్క అభావము ఎక్కడ ప్రకాశించింది నా ఎందు ప్రకాశించింది కదా కాబట్టి నేను ఆత్మచైతన్యము అనే అనే అధికరణంలో స్వప్నము స్వప్నము యొక్క అభావము ప్రకాశించేది కాబట్టి స్వప్నం మిథ్యా అదేవిధంగా ఆత్మచైతన్యము అనే అధికరణంలో జాగ్రత్త ప్రపంచం ప్రకాశిస్తుంది మీరు నిద్రలోకి వెళ్ళేప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం యొక్క అభావం ప్రకాశిస్తూ ఉందా లేదా ప్రకాశిస్తూ కాబట్టి జాగ్రత్త ప్రపంచాన్ని జాగ్రత్త ప్రపంచం యొక్క అభావాన్ని కూడా ప్రకాశింపజేసే చైతన్యం మీరవుతారా లేక జాగ్రత్త ప్రపంచంలో మాత్రమే అనుభవానికి వచ్చే ఒక దేహంతో తాదాత్మ్యాన్ని చెందే వ్యక్తి మీరవుతారా ఏమిటవుతారు మీరు ఆ చైతన్యమే మీరవుతారు ఎందుకంటే స్వప్న ప్రపంచంలో సపోజ్ ఒకడు ఉన్నాడు స్వప్న ప్రపంచంలో ఒక బిచ్చగాడి అనుభవానికి వచ్చింది వాడికి వీడు నిద్రలేచాడు వాడు బిచ్చగాడు అవుతాడా అవడు ఎందుకంటే వీడు బిచ్చగాడు కాదు బిచ్చగాడు ఆ బిచ్చగాడు ప్రపంచం స్వప్న ప్రపంచం ఆ మొత్తం అంతా కూడా ఏ చైతన్యంలో అనుభవానికి వచ్చిందో ఆ చైతన్యం వీడు అంతేగాని వీడు ఆ స్వప్న ప్రపంచంలో చిన్న పార్టీ వీడు కాదు కదా అదే మేము కూడా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్త ప్రపంచంలో మీకు జాగ్రత్త అవస్థలో అనుభవానికి వచ్చేటువంటి సర్వము కూడా సర్వము అంటే ఒక సమష్టి అనుభవానికి వస్తుంది ఈ సమష్టిలో నేను ఒక వ్యష్టిని అనే అనుభవానికి వస్తాను వ్యష్టి సమష్టి భేదం సమష్టి మళ్లీ భిన్న భిన్నాలుగా అనుభవానికి వస్తుంది ఈ వ్యష్టి కూడా నేను ఫలానా నేను ఫలానా నేనిది నేనది అంటూ అనేక రూపాలుగా ఆ వ్యష్టి అనుభవానికి వస్తుంది ఈ మొత్తం అనుభవాల పుట్ట మొత్తం సమూహం అంతా కూడా మిథ్య అంతా కూడా మిథ్య అయితే మరి నేను ఏమిటి అంటే ఈ మొత్తం సమూహం అంటే వ్యక్తిత్వము వ్యష్టి సమష్టి రెండు కలిపి మొత్తం భేదజాతం అంతా కూడా ఏ శుద్ధ చైతన్యమునందు దృక్చైతన్యము నుండి ప్రకాశిస్తుందో ఆ చైతన్యమే నేను అది అదే నా యథార్థ స్వరూపము కాబట్టి నేను ఫలానా వ్యక్తిని అనేది అజ్ఞానం ప్రధానమైన జ్ఞానం ఇప్పుడు మీకు లోకం వ్యవహారంలోకి మీరు వెళ్ళారనుకోండి మీరు ఒక వ్యక్తిగా లోకం వ్యవహారంలో వ్యవహరిస్తారు లోకంలో వ్యవహరిస్తారు వ్యక్తిగా మాత్రమే వ్యవహరించగలుగుతారు వ్యక్తిత్వం లేకుండా మీరు లోప వ్యవహారం చేయలేదు అంతేకాకుండా కర్మ యొక్క వ్యవహారం కూడా అంతే ఒక నేను కర్తని భోక్తని అని మీరు ఎప్పుడైతే అన్నారో ఒక వ్యక్తిగా మీరు ఆ కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారం వైదిక వ్యవహారం అంతా కూడా ఒక రిలిజియన్కి సంబంధించిన వ్యవహారం అంతా కూడా వ్యక్తిగా మీరు చేస్తారు ఉదాహరణకు నేను ఫలానా గోత్రం ఫలానా అప్పుడు ఫలానా రాశి ఫలానా నక్షత్రం ఫలానా పేరు తర్వాత వారి పిల్లవాడిని వారి అబ్బాయిని వారి సంతానం మా భవిష్యమిది అని ఈ మొత్తం మూటంతా కట్టుకుని ఆ మూతంతా నెట్టిని కట్టుకుని బతుకుతూ ఉంటాడు వీడు ఆ ఆ విధంగా నిర్మాణం అయి ఆ మొత్తం వ్యక్తిత్వం నిద్రావస్థలో ఏమవుతుంది ఆ వ్యక్తిత్వం ఉండదు అభావం వచ్చేసిందండి స్వప్నంలో ఏమవుతుంది మరో వ్యక్తిత్వం ఉంటుంది ఇది ఉండదు జనరల్గా మరో వ్యక్తిత్వం ఉంటుంది మొత్తం వ్యక్తిత్వం అంతా కూడా వీక్ష అంతమిక్ష సమష్ిమిషయం వ్యష్టిముఖ్యం అది ప్రతిపాద అంతఃస్థానాత్తు భేదా తస్మాజ్జాగరితే త్రమృత్ సంవృత భిద్య తర్వాత ఈ సత్యాన్ని అంటే వ్యక్తిత్వము ఏదైతే తన ఎందు ఆరోపించుకుని వీడు జీవిస్తూ ఉంటాడో జాగ్రత్త అవస్థలో ఆ వ్యక్తిత్వము మిథ్య అని వీడు తెలుసుకోవాలి ఎలాగైతే స్వప్నంలో ఒక వ్యక్తిత్వం ఉంది అది మిథ్య అని వీడికి తెలుస్తుంది నిద్ర లేవగానే తెలుస్తుంది అదేవిధంగా ఈ అజ్ఞానం అనే నిద్ర లేచినప్పుడు నేను ఫలానా వ్యక్తిని అనే వ్యక్తిత్వము మిథ్య అని వీడు తెలుసుకుంటాడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మిథ్య అంటే మిథహ పరస్పరం అని మీకు కదా ఈ పరస్పరంలో పర పర ఎదురు బదురు ఈ పరస్పరంలో అంతఃకరణము ఇంద్రియములు ఒకవైపు ఉన్నాయి మొత్తం ప్రపంచం ఇంకోవైపు ఉంది ఏమండి ఈ ప్రపంచము దృశ్య ఈ ప్రపంచము ఈ అంతఃకరణము ఇంద్రియాలని సాపేక్షంగా ప్రపంచం ఉంది ప్రపంచ సాపేక్షంగా అంతఃకరణము ఇంద్రియములు ఉన్నాయి ఇవి పరస్పరము ఈ రెండు కూడా ఒకే ఆత్మ చైతన్యంలో అలాగైతే హీరో వెలన్ దెబ్బలాడుకుంటున్నారు ఒకడు పెట్టుకుంటున్నారు అనుకోని దెబ్బ ఆడుకుంటున్నారు వీడికి ఆపోజిట్ వాడు వాడికి ఆపోజిట్ వీడు కానీ వాస్తవంలో ఈ రెండు ఆపోజిట్స్ కూడా సత్యం కాదు ఈ రెండు ఈ రెండు కూడా ఏ ప్రకాశంలో ఏ వెలుతురులో ప్రకాశిస్తున్నాయో ఆ వెలుతురే సత్యం అదేవిధంగా అంతఃకరణము ఇంద్రియములు ఏ చైతన్యంలో ఏ ఎరుకలో ప్రకాశిస్తున్నాయో అదే ఎరుకలో అంతఃకరణములకు ఇంద్రియములకు గోచరమయ్యే ప్రపంచం కూడా అదే ఎరుకలో ప్రకాశిస్త కాబట్టి ఈ అంతఃకరణము ఇంద్రియములు పరము వాటి వాటి ద్వారా ప్రకాశించే ప్రపంచము పరము పరము పరము సాపేక్షములు పరస్పరము మిత్ మిథహా మిథహా భూతమి అండ్ ఆ రెండు ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత సో ఇది విషయ విషయ విషఈ సబ్జెక్ట్ విషయ ఆబ్జెక్ట్ ఈ విష విషయ ఎన్ను కూడా ఏ ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే సత్యం ఆ విధంగా అర్థం చేసుకోవాలి భాష్యకారులు ఏమంటారు చూద్దాం ఈ చర్చ ఇంకా సాగుతూ ఉంటుంది జాగ్రత్తృశ్యాం భావాత్యమితి ప్రతిజ్ఞా ప్రతిజ్ఞ అంటే శాస్త్రకారులు మన ముందు ప్రతిపాదించేటువంటి సిద్ధాంతానికి ప్రతిజ్ఞ అంటే ప్రతిజ్ఞ చేసుకున్నారు ఏమని జాగ్రత్త నందు కనపడే భావములు అంటే పదార్థములు బాహ్యములు ఆధ్యాత్మికములు బాహ్యములు ఆధ్యాత్మికములు భావములు అంటే ఇంకా బాహ్య ఆధ్యాత్మికములు సో ఆ భావములన్నీ కూడా వైకఠ్యము మిథ్య ఇది ప్రతిజ్ఞ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞకి హేతు మీ హేతు ఏదైనా ఒక హేతు ఉండాలి కదండి నిత్యాన్ని చెప్పడానికి హేతు ఏమైనా ఉందా ఉంది హేతు దృశ్యత్వాది హేతు అవి చూడబడుతున్నాయి ఈ హేతు ఇక్కడ ఈ హేతువు ఎలాంటిదంటే చాలా చిత్రమైన హేతు లోకంలో ఏ హేతు అస్తిత్వాన్ని నిర్ధారిస్తుందో అదే హేతువు శాస్త్రంలో మిథ్యాత్వాన్ని నిర్ధారిస్తుంది ఏమన్నా ఇప్పుడు ఘటము ఉన్నది అని మీరు చెప్పారనుకోండి ఎందువల్ల అంటే ఏమని చెప్తారు హేతువు కనబడుతోంది కనుక కనబడుతోంది కాబట్టి సత్యము అని లోకంలో చెప్పుకుంటారు కానీ శాస్త్రంలోకి వచ్చేప్పటికీ సరిగ్గా తల్లగిందులు ముఖ్యంగా మండూ దగ్గరికి వచ్చేప్పటికీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అది మిథ్య అది హుళత్తి ఎందువల్లండి కనబడుతుంది కనుక దృశ్యత్వాది హేతు ఎంత అద్భుతంగా ఉండదు ఒక ఆయన హరికథ చెప్తూ ఉండేవారు హరికథ చెప్తా మధ్య మధ్యలో కథ కింద చెప్తారు కదా హరికథలో కథ చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో ఏ దృశ్యం తన్నష్యం ఉంటుంది దృశ్యం తన్నష్యం నేను విన్నాను ఆయన హరికథ ఇంత ఉండబట్టలేకపోయాను నేను ఆయన అడిగేశాను ఒకసారి ఎప్పుడో ఏకాంతంగా కలిసినప్పుడు ఏమంటే ఏ దృశ్యం తన నశ్యం అంటే ఏమిటండని అడిగాను అలా చెప్తున్నారు ఏమిటండి అది అడిగింది ఎదృశ్యం తన నశ్యం అంటే ఏది దృశ్యమో అదే నశించేది అది ఏమిటన్నా అది ఏమిటో నాకు మాత్రం ఏం అంటే అది బలంగా ఉందని చెప్తున్నాను చెప్పాడు కాబట్టి ఆ యదృశ్యం తన నశ్యం అంటే ఎక్కడి నుంచే వచ్చింది అది సిమిల ఏది దృశ్యమో అది నిత్య దృష్టాంతం ఏంటి స్వప్నం ఉంది స్వప్నం ఎంత కలర్ఫుల్గా కనపడుతుందండి చాలా వెరైటీగా కనపడుతుంది స్వప్నం అది మిథ్య అది అదే దృష్టాంతం అదే దృష్టాంతం ఎందుకంటే కనబడుతోంది అంటే ఇంద్రియములు మనస్సు వాటికే వాటికి గోచరం అవుతుంది అంటే పరస్పరం పరస్పరం ఎప్పుడైందో అప్పుడే అది సాపేక్షము మిథ్య అయిపోతుంది అంద్రియల్ ఇండిపెండెంట్గా ఉండలేదు అక్షిగోచరమై అది చూపుని బట్టి అది ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది కాబట్టి చూపు మీద ఆధారపడి దాని ఉనికి నిర్ధారితమైంది స్వతంత్రమైన ఉనికి దానికి లేదు తనంత తానుగా తన ఉనికిని అది చాటుకోలేదు కాబట్టి ఇది ఇప్పుడు సినిమాలో సినిమా ఉంది సినిమా మిథ్య ఎందువల్ల ఇప్పుడు చక్కగా కనపడుతోంది కాబట్టి అది మిథ్య అంటే దృశ్యత్వాదిక హేతు సో ఆ విధంగా అంటే కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు అని పంచాంగాల్లో కూడా మనం దోషం పెట్టుకుంటాం వాటి టైమింగ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసి పెట్టుకుంటాం ఎందుకండి సూర్యుడు ఉదయించడం అస్తమించడం మీరు ఎక్కడ పట్టుకొచ్చారు నీ సమాచారం అని అడగండి మీరు ఎవయా అలా మాట్లాడుతూ చూడు వెళ్ళి అని అంటారు కాబట్టి లోక దృష్టిలో సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయి కదండీ శాస్త్రదృష్టిలో ఉన్నాయా ఉదయాస్తమయాలు లేవు కాబట్టి ఏది లో దృష్టిలో సత్యంగా స్వీకరించబడుతుందో అది శాస్త్ర దృష్టిలో అసత్య సూర్యుడికి ఉదయాస్తమయా లేవు ఏదో మనం సౌకర్యం కోసం ఏదో క్యాల్కులేషన్స్ అది వేరే సంగతి కానీ వాస్తవంలో సూర్యుడికి ఉదయాస్తమయ్యాలు లేవు లోక వ్యవహారం మీరు నిద్రపోవాలనుకుంటే వరం అధికారు ఉండేవారు ఈ పైన అందరూ పొగలే నిద్రపోవాలి రాత్రి తెల్లవారులు తెలివిగా ఉండాలని ఏదో ఒక లా పాస్ చేసారు అంధారాజా ఏదో అలాగంటే సామెత ఆ కథ కింద ఉండేది ఇలాగ విస్తారంగా ఉండేది ఆ కథ కాబట్టి ఆ లా ఎలా వర్కౌట్ కాలేదు అది ఫెయిల్ అయింది వట్ ఎవరు కాబట్టి జనరల్గా పడుకుందుకు రాత్రి తెలివిగా ఉండడానికి పోగలు అనే ఒక లోక వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బట్టి ఒక రిలిజియన్ డెవలప్ అవుతుంది ఆ రిలిజియన్ చుట్టూ మీకు రిచువల్స్ డెవలప్ అవుతాయి ఆ రిచువల్స్ సూర్యోదయము సూర్యాస్తమయము అనే ఒక వ్యవస్థ నిర్మాణం అవుతుంది అప్పుడు సూర్యోదయం ఎప్పుడు అని ఒక ప్రశ్న ఉదయిస్తుంది దానికి ఒక టైం ఫిక్స్ చేయడం పంచాంగం ఇవన్నీ వచ్చాయి ఇది అన్నిటికీ మూలంలో ఒక అసత్యం ఉంటుంది సత్యం ఉండదు సత్యం ఉండదు సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవు ఉదయాస్తమయాలు లేని సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకుని ఇంత కథ నడిపిస్తారు మన జీవితం కూడా అలాగే నడుస్తూ ఉంటుంది ఏ వ్యక్తిత్వం తాను అని మీరు అనుకుంటాడో అదే మిథ్య అది బేసిస్ చేసుకుని మొత్తం జీవితం అంతా నడుపుతాడు ఆ జీవితం ఎలాగో కుప్పకూలిపోతుంది ఎందుకంటే స్వప్నం ఎప్పటికే అంతమైపోతుంది అలాగే ఈ జీవితం కూడా అంతమైపోతుంది అంతమైపోతే తానే అంతమైపోయినట్టుగా దుఃఖిస్తాడు మానవుడు అది పెద్ద అజ్ఞానం అలా నడుస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి ఇంకొక ఇంకొక కల్పన ఈ కల్పనలు ఇలా వస్తూనే ఉంటాయి వర్ణ ఇంకొక ఇంకొక హేతు లేకపోతే ఇంకో పాయింట్ వీటికి సంస్కృతంలో పాయింట్స్కి వర్ణకములు అని కదా వర్ణకము వర్ణం కాదు వర్ణకము చూడండి మీరు నిన్న చూసిన కళ ఇవాళ ఉండదు ఇంకో స్వప్నాన్ని చూస్తారు కాబట్టి ఈ డ్రీమ్స్ ఈ కళలన్నీ కూడా మారిపోతున్నాయి అవి సమానంగా ఏమి కానీ ఈ కళలన్నీ ఏ అధికరణంలో ప్రకాశిస్తున్నాయో అది మీరు అది సమానంగా ఉంటుంది దాంట్లో మార్పు ఏమీ కదా నేను అనే చైతన్యంలో ఏ మార్పు ఉండదు ఒకరోజు నేను మహాకవిగా కళలో ఉంటాను ఇంకో రోజు మహారాజుగా ఉంటా ఇంకో రోజు బెచ్చగాడిలా ఉంటా ఈ విధంగా స్వప్న వ్యక్తిత్వాలన్నీ మార్పుతో ఉంటాయి కానీ అవన్నీ కూడా ఆత్మ దృక్చైతన్యంలో ప్రకాశించినవే కానీ వాస్తవంగా ఉన్నవి కావు కనబడ్డవే కానీ ఉన్నవి కావు కాబట్టి యథార్థంగా స్వప్న ప్రపంచంలో ఎన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయో అవి ఏమీ నేను కాదు ఎందుకంటే ఆ స్వప్న ప్రపంచం ఎక్కడ ప్రకాశించింది నాయందు ప్రకాశించింది కానీ ఆ స్వప్న ధర్మములు ఎన్నైతే ఉంటాయో దాంట్లో ఉండే సుఖ కూడా వాస్తవంగా నావి కాదు నేను ఆ స్వప్న ప్రపంచంలో ఉండే సర్వమునకు అతీతంగా ఉంటాను ఆ స్వప్న ప్రపంచం నాయందే ప్రకాశిస్తున్నా నేను స్వప్న ప్రపంచానికి సర్వానికి అతీతంగా ఉంటాను స్వప్నం రావడానికి ముందు నేను ఏదియో స్వప్నం అయిపోయిన తర్వాత కూడా నేను అదియే స్వప్న కాలమునందు కూడా నేను అదియే స్వప్నం రావడానికి ముందు నేను ఏతి సాక్షి చేతిని నిద్రావస్థకి సాక్షిగా ఉన్నా స్వప్న వచ్చింది ఇప్పుడు ఈ స్వప్నానికి కూడా సాక్షి చేతుంది నేను స్వప్నం పూర్తయింది అప్పుడు స్వప్నం పూర్తయి తెలివి వచ్చింది ఆ కూడా సాక్షి కాబట్టి స్వప్న కాలంలో స్వప్నానికి ముందు స్వప్నం తర్వాత నా స్వరూపంలో ఎట్టి మార్పు ఉండదు దృక్చైతన్యం సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏది ఆ స్వప్నంలో ఉండే వ్యక్తిని నేనవుతానా లేక ఆ నిరంతరం మారిపోతూ ఉండే స్వప్నం వ్యక్తులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉండే అధికరణము సాక్షి చైతన్యమేదో అది నేనవుతాను అంతే కదండి యథాతత్ర తథా జాగ్రత్త స్వప్నంలో ఎలాగో జాగ్రత్త వ్యవస్థలో కూడా అలాగే జాగ్రత్త వ్యవస్థలో బాల్యం తీసుకోండి అదో వ్యక్తిత్వం ఉంటుంది యోనలో ఒకసేపటికి ఆ వ్యక్తి మారితే కొత్త వ్యక్తి వస్తాడు వాడే పెళ్లి చేసుకుంటే వాడి వ్యక్తిత్వం పూర్తిగా మారుతుంది పెళ్లి చేసుకోగానే వ్యక్తిత్వం టోటల్గా చేంజ్ అయిపోతుంది న్యూ పర్సనాలిటీ డెవలప్స్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్ వెరీ పిక్యులర్ సిచ్యువేషన్ అది దాని నుంచి ఒక కొత్త పర్సనాలిటీ డెవలప్ అవుతుంది ఉదాహరణకు అంతకుముందు వాడికి ఆత్మీయ బంధువులు అంటే తల్లిదండ్రులుగా కనపడేవారు ఇప్పుడు తల్లిదండ్రులు బదులుగా ఇంకొక వ్యక్తి ఆత్మీయ బంధువులుగా కనబడతారు తల్లిదండ్రులు కేవలం బంధువులుగా మాత్రమే ఉంటారు క్రమంగా ఆ బంధువులు కూడా తగ్గిపోతూ ఉంటారు కొత్త వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది వాడే వీడని మీరు అనుకుంటారు కానీ వాడే వీడు అన్నాడు కాదు ఆ వ్యక్తిత్వం ఆరు మాసాలకు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది కూడా రోజు మారిపోతూ ఉంటుంది ఎందుకండి సత్యం హెడ్ వన్ వీక్ బ్యాక్ వాటింగ్ అండ్ స్పీడే వాటింగ్ సి మీకు ఆ వ్యక్తిత్వం భయంకరంగా మారిపోతుంది మారడానికి ఒక క్షణం చాలా పడుక్కునే ముందు ఆయనకి ఒక ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు పడుక్కునే ముందు ఆయన సేవింగ్స్ పది లక్షలు ఉన్నాయి సత్యం నిద్ర లేచిన తర్వాత ఆయన సేవింగ్స్ యాభై వేలు ఉన్నాయి ఆయన లబోది బాగుంటున్నాడు ఆయన వ్యక్తిత్వంలో ఎంత మార్పు వచ్చేసిందో చూడండి ఎంతో హుందాగా రీయశ్యూర్డ్గా ఉన్న వ్యక్తి బిత్తగాళ్ళలాగా అయిపోయి బాధపడిపోతుంది కాబట్టి ఈ విధంగా మీకు వ్యక్తిత్వంలో తెలు మార్పులు వస్తూ ఉంటాయి ఈ మార్పులు ఇన్ని మార్పులు వచ్చే వ్యక్తిత్వం ప్రతి మార్పు వచ్చినప్పుడల్లా ఈ వ్యక్తిత్వం నేనేని వీడు భ్రమపడి బతుకుతూ ఉంటాడు ఈ వ్యక్తిత్వం మీరు కాదు ఏ వ్యక్తి కూడా మీరు కాదు ఆ వ్యక్తులన్నీ కూడా స్వప్నం వ్యక్తుల వలె విక్షా ఈ సకల వ్యక్తులని ప్రకాశింపజేసేటువంటి ఏ సాక్షి దృక్చైతన్యం ఏదైతే ఉన్నదో అది ఒక వ్యక్తి కాదు అది ఒక పర్సన్ కాదు అది విపర్సనల్ పర్సన ఆకాశానికి ఆకాశం ఒక పర్సనా కాదు అది ఆకాశము వంటి వ్యక్తి కాని అంటే వ్యక్తిత్వం అంటే దానికి అనేక బంధాలు ఉంటాయి ఎటువంటి బంధములు లేని ఆకాశము వంటి వ్యాపకమైన సాక్షి చైతన్యం అదియే నేను అని వాడు తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకుంటారు అంటే ఆ సాక్షి చైతన్యములందు భాషించేటువంటి స్వప్న మిథ్యా జాగ్రత్త ప్రపంచం మిథ్యా అని ఆ మిథ్యాత్మ దాని అధిష్టాన రూపమైన సాక్షి చైతన్యం నా అని వారికి తెలుస్తుంది ఆ విధంగా అర్థం స్వప్న దృశ్య భావది దృష్టాంత కాబట్టి జాగ్రత్త ప్రపంచమంతా కూడా మిత్య ఎందువల్ల దృశ్యము గనుక ఎలాగ దృష్టాంతం కూడా చెప్పాలి కదా అనుమాన ప్రయోగం అది పర్వతో మహిమాన్ ధూమాత్ యథా మహాను సహా అనే అనుమాన ప్రయోగం ఎలాగో అలాగే ఇది కూడా అనుమానం అర్థం అవుతుందండి కొంచెం పాఠం గంభీరంగానే ఇలాగే ఉంటుంది మీరు ఫాలో అవుతున్నారా నాకప్పుడప్పుడు డౌట్ వచ్చి అడుగుతూ ఉంటాను అలాగా ఏదో చూస్తున్నారు మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా ఓకే Let us hope you are following. In the country, Salah Upana Suttla, where is the dream of Nara? Should not be difficult. Then let us see how it will work out. So, uh, so, Parvato Vandhima, Parvata Medhat Niparvatallo Nikpuddhi, Indu Valla, Dhu Maat, Pagundi Valla, Elaga, Yatha Mahan Saha, Kichan, Sarijavya Vithanga, Jagrat Prapanchaha Mithya, Ani Pratunya, Indu Valla, Drushya Vata, కనబడుతోంది కనుక ఎలాగంటే యథా స్వప్న దృశ్యవత్ అదే అంటున్నారా స్వప్న దృశ్య భావవత్ స్వప్నంలో దృశ్యములైన భావాలు ఉన్నాయి బాహ్యములు ఆధ్యాత్మికములు అవన్నీ మిథ్య కదా అదేవిధంగా జాగ్రత్తలో దృశ్యములయ్యే భావములు కూడా మిథ్యా ఇది దృష్టాంత అంటే దీర్ఘస్వప్నం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రవం అని ఒక తోట ఉంది భాగవతంలో ఈ జాగ్రత్త వస్తువులు చూసారా ఇది ఇది స్వప్నం ముత్య అయితే స్వప్నం అలా వచ్చిపోతోంది ఈ జాగ్రత్త వస్తువు అలా కదండి చాలా నిరంతరంగా ఉందంటే ఇది దీర్ఘ స్వప్నం తొడుగాటి స్వప్నం మన బాల్యావస్థని మీరు ఇప్పుడు పరిశీలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది అది ఒక స్వప్నంలా అనిపిస్తుంది అప్పుడు బాల్యావస్థ నడిచిన రోజుల్లో అది స్వప్నంలా అనిపించలేదు చాలా దీర్ఘంగా కూడా ఉన్నట్టు అనిపించింది ఎంత దీర్ఘంగా ఉన్నా కూడా అది స్వప్నమే దీర్ఘ స్వప్నం వ్యాఘ్ర వ్యవస్థ దీన్ని ఇంకో రకంగా కూడా మీరు దృష్టాంతం తీసుకోవచ్చు దీర్ఘం వా చిత్త విభ్రమం ఒకడు భ్రాంతి పడ్డాడు మనస్సులో ఒక భ్రాంతి పడ్డాడు ఆ భ్రాంతి కొన్ని సంవత్సరాలు అదే భ్రాంతిలో జీవించాడు నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనే ఒక మహాభ్రాంతిలో కొన్ని సంవత్సరాలు జీవించాడు తర్వాత వాడికి తెలిసింది యథార్థం ఏమని ఆ భ్రాంతి తప్ప అది ఏమీ నా విషయంలో నేను పడ్డ భ్రమ అదేమీ సత్యం కాదు అని తెలిసింది తెలిసినప్పుడు అది ఎంత దీర్ఘంగా ఉన్నప్పటికీ వాస్తవంలో అది సత్యం కాదని తెలియగానే పోతున్నాడు కాబట్టి మీరు ఎప్పుడు కూడా దీర్ఘము అనేది మీరు ఆ పొడవుని బట్టి దేన్ని నిర్ధారం చేయవద్దు ఒకప్పుడు ఏమవుతుందంటే ఒకడు భయపడుతున్నాడు ఆ భయం ఉంటుంది ఆ భయంతో కొన్ని ఏళ్లు బ్రతికాడు ఈ భయపడ్డ వాళ్ళు ఏం చేస్తారంటే మందులు మాకులు లేకపోతే సాయత్తులు భూత వైద్యులు ఇంటి ఇలా యంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు అయినా ఆ భయం అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ భయం వల్ల ఎలా పోతుందండి ఉడికే వీడి భ్రమ కానీ ఓ రోజున వీడు అదృష్టం బాగుండే ఆ భయం పోయింది భయం పోగానే అదంతా కూడా వ్యర్థము దాంట్లో ఏమీ స్థానం లేదని వీడికి వాడికే అవగతమైపోతుంది అయితే అవగతమయ్యడానికి పట్టిన టైం ఓ క్షణమే కానీ ఆ భయంలో ఆ భ్రమలో వీడు పదేళ్ళు బతికి ఉండొచ్చు ఐదేళ్లు బతికుండొచ్చు మూడేళ్ళు బతికుండొచ్చు అలా కాబట్టి ఒక దీర్ఘమైన చిత్తభ్రాంతి జాగ్రత్త వ్యవస్థ లేదా దీర్ఘమైన స్వప్నం మనం అలా జీవించేస్తూ ఉంటామండి ఇదంతా సత్యం అనుకుని ఆ వ్యక్తిత్వం చుట్టూ ముట్టు ఉండేటువంటి వాటిని బట్టి ఒక వ్యక్తిత్వాన్ని మీరు నిర్మాణం చేసుకుంటాడు ఒక ఇల్లు ఉంటుంది అక్కడ నేను ఇంటికి ఓనర్ని అంటే చూడండి తన వ్యక్తిత్వంలో ఇల్లు భాగమవుతుంది ఆ బ్యాంక్ అకౌంట్లో కొంత సొమ్ము ఉంటుంది అది నా సొమ్ము అది వ్యక్తిత్వంలో అది భాగం అవుతుంది అలాగే వ్యక్తులు ఉంటారు ఇతర వ్యక్తులు భార్య భర్త భార్య కొడుకు కూతురు ఇలా వ్యక్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళు నా బంధువులు అని వాళ్ళు కూడా వ్యక్తిత్వంలో భాగం అవుతారు ఈ విధంగా చుట్టుముట్టు ఉండేటువంటి ప్రాణం లేని పదార్థాల నుండి ప్రాణం ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఒకప్పుడు కుక్క పిల్లలు నక్క పిల్లలు పిల్లి పిల్లలు కూడా వ్యక్తిత్వంలో భాగంగా ఉంటారు ఆ కుక్క నాది ఆ పిల్లి నాది ఆ పిల్లికి ఒక పేరు ఉంటుంది అయితే ఆ కుక్క పేరు ఉంటుంది ఆ కుక్కకి నేనంటే మహా ఇష్టం నాకు చాలా అది ఖర్చు అలాగే అనిపిస్తుంది అది చాలా విశ్వాసం కలిగింది నా ఇందులో చాలా విశ్వాసం గలదే అని మీరు అనుకుంటూ ఉంటాడు ఇవన్నీ ఆ వ్యక్తిత్వంలో భాగం ఇది ఈ వ్యక్తిత్వము నేను ఫలానాన్ని వీడు ఇది ఒక చిత్త విభ్రమం డెల్యూషన్ ఒక హుసినేషన్ ఈ హాలుసినేషన్లో బతుకుతాడు మీరు ఒకరోజు రెండు రోజులుండే హాలుసినేషన్ కాదు ఇది ఇది సంవత్సరాలు ఉంటుంది పోతుంది అప్పుడప్పుడు సంవత్సరాలుండి పోతుంది పోకపోవచ్చు కూడా చచ్చిపోయే వరకు కూడా ఉంటుంది కొంతమంది చచ్చిపోయేప్పుడు కూడా ఆ ఢిల్లీ ఆ ఆ హాలుసినేషన్ తోటే చచ్చిపోతాడు దాంతోతే చచ్చిపోతాడు చచ్చిపోయే వరకు కొనసాగిస్తాడు కొంతమంది మధ్యలో తెలుసుకుంటారు తెలుసుకొని దాని నుంచి బయటకు ఎంత ఏ భాగానికి తెలుసుకుంటే ఆ భాగానికి బయటకు వస్తారు ఇప్పుడు కుక్క పిల్ల నాది అనే ఒక భామలో వీడు బతుకుతూ ఉంటాడు ఆ కుక్కలకి వాటి వాటి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది అది ఐదేళ్ళలో పదిహేళ్ళ మంది చచ్చిపోతాయి అది చచ్చిపోయిన తర్వాత వీడు నెలలో రెండు నెలల్లో కొంత ఇమోషనల్ పెయిన్ ఇది అంతా తర్వాత మరిచిపోతుంది అప్పుడు వీడి ఆ చిత్తభ్రమ వీడి వ్యక్తిత్వంలో అవతలికి పోయింది దానంతట అది అవతలిపోయింది కాదు దానంతట అది ఆ విధంగా ఆ హ్యాసినేషన్లో కొన్ని అంశాలు కొంతకాలం ఉండే అవతల పోతాయి కొన్ని అంశాలు అసలు పోవు అలాగే మిగిలిపోతాయి మీరు ఆఖరికా అవి అవన్నీ అలా పెట్టుకుని పెట్టుకు పెట్టుకుని చచ్చిపోతాయి ఏ హాస్పిటల్లోనూ చచ్చిపోతాయి అది సమయ ఇదో పెద్ద చిత్త విభ్రమ వ్యాగ్ర వస్తుంట అది అది ప్రతిపాదన